లలిత శివజ్యోతి వారి లవకుశ చిత్రం ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల అరవై మూడున విడుదలైంది ఆ రోజుల్లో అత్యధిక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇదే కావడం విశేషం ఇది పూర్తిస్థాయి రంగుల చిత్రం ఈ చిత్రానికి దర్శకత్వం సి పుల్లయ్య సిఎస్ రావు సంగీతం ఘంటసాల ఈ చిత్ర సంగీత దర్శకత్వం గురించి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ పెంజాల నాగేశ్వరరావు ఒకనక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే యకుడిగా ఆయన ప్రత్యేకత గురించి చెప్పారు మరి ఘంటసాల్ గారు ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు అవునండి మరి ఒక సాటి సంగీత దర్శకుడుగా ఆయన సంగీత దర్శకత్వం గురించి మీ అభిప్రాయం ఆయన చాలా పాపులర్ సాంగ్స్ క్రియేట్ చేసినటువంటి సంగీత దర్శకుడిగా చెప్పవచ్చు ఎన్నో పాపులర్ హిట్స్ విజయ ప్రొడక్షన్స్ లో ఆయన చేసినటువంటి పాతాళ భైరవి పెళ్లి చేసి గుండమ్మ కథ మరి తర్వాత ఇంకా ఎన్నో అలాంటి చిత్రాలు బయట కూడా సుందర్ లాల్ గారి గారి పిక్చర్లో జయం అన్నదే ఇంకా ఇలాంటి చిత్రాల్లోనే కాకుండా తర్వాత లవకుశ చిత్రం ఆయనకి బంగారు కిరీట ఆయన తెచ్చిపెట్టిందని నా ఉద్దేశం అది ఎంత ఎంతసేపు చెప్పినా ఆ చిత్రాన్ని చిత్రంలో ఆయన ఇచ్చిన సంగీతాన్ని గురించి ఎంతసేపు చెప్పినా తక్కువ చెప్పినట్టే అవుతుంది చాలా గొప్ప విశ్వరూపాన్ని చూస్తాం ఆయన యొక్క ప్రతిభకి ఆ చిత్రంలో మాత్రం నవరత్నోజ్వల కామిది ధన్యం వైన సూర్యాద్భవరాజన్యులు మునుచి గరిబం పాళిం చిరి భూమి సంస్తవనీయం బహుయీ కిరీతము శిరోధార్యం బునీకీయన్ భువి పాళింపు ప్రజా జముగా మోరంగుతో రాఘవా